పెట్టుటకు కారణమై ఉన్నది అని చెప్తున్నారు స్వరాజ్యం అనే పేరు ఈ గ్రంథానికి ఎందుకు పెట్టారు ఇక్కడ మనకి స్వాతంత్రం రాకముందు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉన్నట్టు అనుకున్నాం కానీ ఆంగ్లేయుల పరిపాలనలో మనకు స్వతంత్రం లేదు స్వతంత్రం కావాలి స్వాతంత్ర ఉద్యమాన్ని నడప నడపడం జరిగింది అంటే అక్కడ అర్థం ఏమిటి వాళ్ళు కూడా చక్కగా పరిపాలించారు వాళ్ళు కూడా ప్రజల్ని కొంతవరకు సంతోషపెట్టారు సుఖంగా ఉన్నారు ఒక సామాన్య మానవుడు ఒక అతని యొక్క గ్రామంలో నివసించినప్పుడు అతను స్వతంత్రంగానే ఉన్నాడనే భావన ఉంది కానీ ఆంగ్లేయులు పరిపాలించడం వల్ల నాకు స్వతంత్రం పోయిందనే భావన నిజానికి లేదు దాన్ని విడమర్చి చెప్పినప్పుడు స్వతంత్రం యొక్క విలువ తెలిసింది స్వతంత్రం అంటే ఏంటి నీ ఇష్టం నీకు నెరవేరటమే స్వతంత్రం నీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు నువ్వు నిస్సహాయ స్థితిలో ఉంటే అక్కడ స్వతంత్రము స్వేచ్ఛ లేనట్టు అసలు స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్ఛ స్వయిచ్ఛే సంధిలో స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండటము స్వేచ్ఛ నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటే స్వేచ్ఛ లేనట్టు స్వేచ్ఛ లేని వాళ్ళు స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు అక్కడ వ్యావహారికంగా అలా అంటున్నాం కానీ అసలు నీ ఇచ్చేటువంటిది తాను తలిస్తే దైవం తలుస్తుంది అనేది ఒక సామెత ఉంది దైవం తలిచేదే జరుగుతుంది తాను తల్చేది దైవం తల్చేది ఒకటైనప్పుడు తానే తలిచినట్టు తానకే అయినట్టుగా అనిపిస్తుంది తాను తలిచింది కాకుండా దైవం తలిచింది జరిగినప్పుడు నాకంటే అధికంగా నన్ను కూడా నియమించేటువంటి ఒక ఈశ్వరుడు ఉన్నాడు ఒక భగవంతుడు ఉన్నాడు అంతా దైవేచ్ఛ ప్రకారం జరుగుతుంది నాదేమీ లేదు అని నీ ఇచ్చ నెరవేరనప్పుడే తెలుస్తుంది అలా తెలిసినప్పుడు నా ఇచ్చప్రకారం ప్రకారం జరగట్లేదు అంటే అప్పుడు నేను బ బానిసని దాసుని అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు స్వేచ్ఛ కావాలి ఇక్కడ ఈ సామ్రాజ్యం అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు స్వరాజ్యం అని పేరు పెట్టారు అంటే స్వా అంటే ఎవరికి వారికి స్వా అంటాం అహమనే శబ్దము అహమనే స్ఫురణ రాకముందు అది స్వరూపంలో ఉంది స్వా అంటే ప్రతి వారి యొక్క ఒక వ్యక్తిత్వానికి సంకేతం ఆ వ్యక్తి ఆ వ్యక్తిత్వము శరీరంతో తాదాత్మ్యత చెందడం ద్వారా శరీరానుసారంగా జీవించడం ద్వారా సుఖదుఖాలు అనేక బాధలు జరుగుతున్నాయి అలాగే బంధం ఉందని కూడా ఒక్కొక్కప్పుడు విచారణ చేయని వారికి మనం చెప్పలేము కానీ విచారించిన వాడికి జీవితం దుఃఖము బంధం అని కూడా తెలుస్తుంది ఈ బంధానికి కారణం అనాది అవిద్యాదోషం అని అనాది అవిద్యా దోషం వల్ల ఈ స్థూల ఏదైతే ఉన్నదో అన్నము చేత పోషించబడుతున్నదో వల్ల పుట్టి అన్నం పోషించబడి అన్నం వల్ల చెంది అన్నము లేకపోతే క్షీణించి నశిస్తుందో అటువంటి అన్నమయం ఈ స్థూల శరీరం అనాది అవిద్యా దోషం చేత ఈ అన్నమయ కోశానికి ఈ అన్నమయంగా ఉన్నటువంటి స్థూల శరీరానికి ఒక తాజాత్మిక తాదాత్మ్యత జ్ఞానం ఈ మనస్సుకి కలిగింది ఆత్మకి కలగలేదు తాదాత్మ్యత మధ్యలో మనస్సు అనేది ఒకటి ఉంది ఆ మనసుకి శరీర తాదాత్మ్యత వచ్చింది అందుకని ఈ మనసు ఈ శరీరమే నేనే మనసు మలిన మనస్సు శరీరం నేను కాదు ఈ శరీరం అనేటువంటి అన్నమయ్య కోశం ఏది ఉందో అది నన్ను కప్పింది కోశంలాగా కాబట్టి నేను లోపల నేను వేరే ఉన్నాను అని అనటం అని చెప్పుకోవడం ఆ మలిన మనస్సు నుంచి బయటపడటానికి ఒక విచారణ మార్గం కనుక ఇటువంటి విచారణ మార్గంతో పంచకోశాల నుంచి బయటపడి పంచకోశ ధర్మాలు లక్షణాలు లేకుండా తాను తానైనటువంటి ఆత్మగా నేను నేనైనటువంటి నేనుగా స్వానుభవంగా ఉండటమే అక్కడ స్వాతంత్రం అయితే బంధం పోయింది స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నావు స్వరాజ్యం వచ్చిందను ఇక్కడ రాజ్యం అనే పదం కూడా పెట్టారుగా అంటే జ్ఞాని అవంగానే ఈ ప్రపంచం ఉన్నది తోచినటువంటి ప్రపంచం తోచకుండా పోదు ప్రపంచం ఉండంగానే ప్రపంచం సత్యం అనుకునేవాడు అజ్ఞాని ఈ ప్రపంచము తన స్వానుభవ ప్రమాణంగా ఇది మిథ్య అనుకునేవాడు జ్ఞాని అయితే ఇది మిథ్యాన్ని సాధం చేసుకొని స్వతంత్రం పొందినప్పుడు చివరికథను మరి రాజ్యం ఎక్కడిది అంటే ఇప్పుడు ఈశ్వరుడే ఈ సృష్టిని చేశాడు అనుకున్నప్పుడు ఇదంతా ఈశ్వరుని యొక్క రాజ్యం ఈశ్వరుని యొక్క నియమాలు ఇక్కడ చెల్లుబాటు అవుతాయి ఈశ్వరుని యొక్క సృష్టిస్తుల విధానము ఆయన వైపు నుంచి నీలగా జరిగేది మన వైపు మనిషి బాధగా ఉండేదేదో అది కనుక చూస్తే లేలగా ఉన్నవాడికి ఈ ప్రపంచం అంతా ఈ జీవులంతా ఈ ప్రజలంతా ఆయన ఆయన